కలమ మధ్యాహ్న కాల సమయంలో మరి దేవుడు మనకు మరొకసారి అవకాశము జాను గృహములో వారి మందులతో ఉన్నటువంటి సహసం బట్టి దేవునికి కృతజ్ఞమై ఉన్నాము మరి ఏప్రిల్ మాసంలో మనము మొదటి ఉత్తరముగా మనం పరిగణిస్తున్నాము ఇక్కడ ఎపిఎస్సి పత్రిక మొదటి అధ్యాయము నాలుగో వచనం నుండి ఆరో వచనం వరకు ఎఫసీ పత్రిక ఒకటో అధ్యాయము వచనము నాలుగు నుండి ఆరు వరకు టీచర్ అందరు అలా ఎపిసి పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచనం నుండి ఆరో వచనం వరకు ఎట్లా తన ప్రియుని అందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దా సంకల్పము చొప్పున యేసు ద్వారా తనకు కుమారులను స్వీకరించుటకై మనమల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుతులమును నిర్వేషణమునై ఉండవలనని జగత్ పునాది వేయబడ మునిపే ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకుని చాలా నిగూఢమైనటువంటి సత్యవాక్కు ఇది జగత్తులో అంటే భూమి పునాది వేయ పడక మునుపే మునిపే మరి మనము ఏమిటి మనం ఏ రీతిగా ఉండవాలను అనే ఉద్దేశాన్ని మనకు ఈ యొక్క లేఖనంలో చెప్పవరుచుకున్నది ఇది ఎన్నిక అంటే సెలక్షన్ అంటను ఒక ప్రభుత్వాన్ని పాలించాలంటే ఆ ప్రభుత్వము ప్రజలను పాలించాలంటే ఒక ఎన్నిక జరుగుతున్నది ఒక గ్రామంలో మరి గ్రామ పరిపాలన సాగాలంటే గ్రామ సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి అదే రీతిగా మనము ఏ రీతిగా దేవుని అందు ఎన్నిక చేయబడినము క్రీస్తును విశ్వసించే వారికి దేవుడు ఎన్నుకోవటము అపోస్తలైన పౌరుడు దృష్టిలో ఒక ప్రాముఖ్యమైన ఒక సిద్ధాంతం ఆనాడు ఎపేస్సీ సంఘము గురించి పౌరు భక్తుడు ఈ రీతిగా రాస్తున్నారు అది ఏమిటంటే తన ఎదుక పరిస్థితులుగా నిర్దోషులుగా నిలబడటానికి దేవుడు అనుగ్రహించినటువంటి క్రీస్తులో తన కోసము మనుషులను ఎంపిక ఆ యొక్క సంఘములో ఉన్నటువంటి వారిని క్రీస్తు పొరకు ఏర్పరచుకొని ఎన్నిక కావించుకొని తన యొక్క మరి తన మహిమ పొందుకొచ్చినటువంటి యొక్క పిలుపు అని చెప్పగడం దేవుని ఎన్నికలో ఆయన ప్రేమ అంతేకాకుండా అవులు మరి అనేక సంఘాలు ఆ యొక్క ఏడు సంఘాలను దర్శించినప్పుడు హెచ్చరించటము అది ఏ రీతిగా ఉన్నది ఆ సంఘాన్ని హెచ్చరించి పౌలు భక్తులు చెప్తూ ఉండేవాళ్ళు ఆయన ప్రేమ వ్యక్తమవుతున్నది అని పౌలు మరి ఆ యొక్క సంఘంలో ఆయన అభిప్రాయం ఎందుకంటే ఎవరైతే తన కుమారుడైన యేసును అంగీకరిస్తారో వారిని ఆయన తన సొంత వారిగా మనము దేవుడు నా దేవుడు నా స్వతీయ రక్షకుడు అని విశ్వసించి నమ్ముతాము వారిని మాత్రమే దేవుడు మరి వారిని ఎన్నిక చేసుకుని తన బిడ్డలుగా స్వీకరిస్తాడని మరి కౌలు భక్తుడు ఇక్కడ ఎన్నిక మున్ నిర్ణయము ఆ యొక్క ఎన్నిక ఏ రీతిగా ఉంటుంది ఆ నిర్ణయము క్రీస్తులో జీవించాల ఏ రీతిగా జీవించాలనే విషయాన్ని మనకు తేటతల్లంగా బోధపరుచు ఎన్నిక సిద్ధాంతంలో కొన్ని సత్యాలు ఎమ్మెల్యున్నట్లుగా చూస్తున్నాము ఎన్నికలో కేంద్ర హిందు క్రీస్తు ప్రభు అంటే ఐక్యమై ఉన్నప్పుడే ఆ యొక్క సహవాసములకు లేక ఐక్యంగా ఉండి జీవించటకు మానవులకు ఎన్నిక అనేది వర్తిస్తుంది ఈ యొక్క ఎపిఎస్సి సంఘంలో మరి మనకు ఉచితంగా తన దేవుడు తన కుమారుని మనకు అనుగ్రహించినాడు ఆ యొక్క మహిమను మహిమకు కీర్తి తన చిత్త అనగా దయా సంకల్పము చొప్పున ఏసుక్రీస్తు ద్వారా తనకు కుమారులను స్వీకరించబట్టయి మరి ఇది ఏర్పాటు ఎన్నిక చేసినటువంటి అది ఒక విషయం అయింది ఆయన క్రీస్తులో మన ఏర్పరచుకున్నాను వాస్తవానికి దేవుడు ఎన్నుకున్న వారిని వారికి క్రీస్త ప్రముఖుడు పథముడు క్రీస్తు గురించి దేవుడు ఇలా ఇదిగో నేను ఏర్పరచుకున్న నా సేవకుడు అది మత వార్థ పన్నెండు పద్దెనిమిది చూసినట్లయితే పన్నెండో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన మతస్సు వార్థ ఇదిగో నేను అర్పరచుకున్నా నా సేవకుడు అని అక్కడ దేవుడు చెప్తున్నాడు అలా దేవుడు ఎన్నుకున్న క్రీస్తే మన ఎన్నికకు మూలము క్రీస్తుతో కలిసి ఉన్నప్పుడే మనము ఎన్నికైన వాళ్ళు విశ్వాసం ద్వారా క్రీస్తుతో ఐక్యము కాని వ్యక్తిని దేవుడు ఎన్నుకోవటము జరగదు ఎప్పుడైతే నీవు క్రీస్తుతో అంటుబడి లేక క్రీస్తుతో క్రీస్తులో నీవు నీ జీవితాన్ని కొనసాగిస్తావో అప్పుడే నీవు ఎన్నిక చేయబడిన వ్యక్తిగా ఒక పురుషునిగా లేక స్త్రీగా దేవుని బిడ్డలుగా ఉంటు అర్వత దొరుకుతున్నది ఎన్నిక ఆయనలో ఆయన రక్తం ద్వారా జరుగుతున్నది పొందినటువంటి ప్రాచిత్తార్థము ద్వారా దేవుడు జగత్ పునాది ముందే మనలను ఏర్పరచుకున్నాడు ఆ దినములలో మరి ప్రవక్తల ద్వారా పలికినటువంటి ఆ వాక్కులు ఏవైతున్నాయో ప్రవచనాలు ఆ వాక్య నెరవేర్పు మనము క్రీస్ ద్వారా చూస్తూ ఉన్నాము ఆ నెరవేర్పులో మనము కూడా ఒక ఆయన బిడ్డలముగా ఆయన ఏర్పరచుకున్న స్వకీయ జనాంగము లేక దేవుని బిడ్డలముగా ఉన్నట్లుగా చూడగలము మనల్ని మన పాపాల నుంచి రక్షించడానికి అలవరిలో క్రీస్తు మరణించాలనే నిజ సత్యాన్ని మనం గుర్తురగాలి ఆ మరణమే మన ఎన్నికకు ఆధారం మరి మేనద్దరం మనం అపుస్థల కార్యం కూడా చదువుకున్నాము అపుస్తుల కార్యము ఇరవై అధ్యాయము మీ మటుకు నిమ్ముడు జాగ్రత్తగా ఉండాలి అనగా క్రీస్తులు ఎన్నిక ప్రథమంగా సామూహికంగా అంటే ఒక ప్రజల సమూహాన్ని ఎన్నుకోవటము అన్నమాట అంతేకాకుండా క్రీస్తు శరీరము క్రీస్తు శరీరం అని పలకబడింది నా సంఘం అని పలకబడింది అంతేకాకుండా దేవుని ప్రత్యేక జనాంగం మరి ఇక్కడ మనం చూస్తున్నాం మొదటి పేతరు రెండు తొమ్మిదిలో మొదటి పేతురు రెండో అధ్యాయము తొమ్మిదో వచనంలో మొదటి పేపరు రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చి అయితే నేను చిన్న ఆశ్చర్యమైన జారా అంతేకాకుండా ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం తొమ్మిదిలో మరి క్రీస్తు వధువు అని చెప్పబడుచు ఉన్నది కాబట్టి ఎన్నిక సామూహికమైనది ఒక వ్యక్తి నిజ సంగమైన క్రీస్తు శరీరంతో చేరితేనే తప్ప మరి ఎన్నికలు పాలు పొందలేను పాత నిబంధన విషయంలో మనం గమనించినట్లయితే ఇస్రాయేల్ విషయంలో కూడా ఇదే జరిగింది ఇస్రాయేల్తో దేవుని నిబంధన మరి ఆయన సొత్తుగా ఆయన ప్రజలను ఎన్నుకుని ఆ జనాన్ని నడిపించినట్టుగా చూస్తూ ఉన్నాం క్రీస్తు శరీరము క్రీస్తు శరీరం అనగా రక్షణ పరిశుద్ధత కొరకైనటువంటి ఉద్దేశించినటువంటి ఈ ప్రత్యేక ఎన్నిక ఎప్పటికి పదినముగా ఉంటుంది ఒకసారి ఎన్నిక చేయబడినటువంటి మనము ఆ సంఘము ఒక కుటుంబము ఒక వ్యక్తి ఆ యొక్క కలిగి ఆ యొక్క దేవుని నిర్ణయాన్ని చిత్త ప్రకారము ఉన్నట్లయితే కదల్చబడరు అనేదని మరి వాక్యము మనకు చెప్పబడుచున్నాయి కానీ శరీరంలోని వ్యక్తుల ఎన్నిక మాత్రము ఏసు మీద ఉంచినటువంటి ఒక ప్రత్యేక విశ్వాసము మీద వారాయనతో కూడా చివరి వరకు కొనసాగించే విశ్వాస ప్రయాణం అని చెప్పవచ్చు అంతేకాకుండా అపోసులు పౌలు మరి సంఘం విషయంలో దేవుడి ఉద్దేశం ఏమిటంటే మనము ఆయన ఎదుట పరిశుభ్రంగాను నిర్దోషులు ఉండాలని మరి దేవుని వాక్యము మరి దేవుని ఆశ చె నిర్దోషులుగా లేక పరిశుద్ధులుగా ఉండాలని మాత్రమే ఆ దేవుని ఇచ్చ ఆ యొక్క అభిప్రాయము ఆయన ఉన్నదని మరి పౌలు భక్తుడు ఆ యొక్క ఐపీఎస్ సంఘానికి చెప్తున్నాడు మనము ఆయన పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి ఆపక్షమాపన సంఘ పవిత్రీకరణ పరిశుద్ధత కూడా ఇందులో ఉన్నట్లుగా చేస్తున్నాను ఎప్పుడైతే మనము పరిశుభ్రంగా జీవిస్తామో దేవునికి ప్రీతి పిడ్డలముగా లేక ఇష్టమైన స్వకీయ జనముగా పిలువబడతామని మరి పౌరుల భక్తుడు హారీగా చెప్తున్నాడు దేవుని అత్యున్నత ఉద్దేశాన్ని లేక దేవుడు కలిగినటువంటి ఆ యొక్క ప్రాముఖ్యతను కలిసి మరి పౌరు భక్తుడు చే చెప్తున్నాడు తన ప్రియుని అందు తాను ఉచితంగా మనం సంగ్రహించిన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారం దయా సంకల్పం చొప్పున ఏసుక్రీస్తు ద్వారా తన కుమారులను నిర్దోషులనై ఉండవలనను ప్రేమ చేత ఆయన క్రీస్తు మనల్ని ఏర్పరచుతోంది అది అపారమైనటువంటి లేక ఆ యొక్క గొప్ప ప్రేమను బట్టి మనము దేవునికి వందనస్తలమై ఉన్నాము పరిశుద్ధమైన నిర్దోషమైన మహిమగల సంఘముగా క్రీస్తు మనల్ని దేవుని ఎదుట నిలబెడతాడు అనే విచేతను మనం కలిగి ఉండాలి మనం విశ్వాసంలో కొనసాగినప్పుడే క్రీస్తు మనల్ని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిలబెడతాడనే ఆత్మవిశ్వాసము కలిగి జీవించాలని పౌను మరి ఆ యొక్క పౌరు భక్తులు క్రీస్తు సంఘం చెప్తున్నాను నేటికి మరి మన సంఘంలో మన సమాజంలో మరి ఈ యొక్క భూ ప్రపంచంలో కూడా మరి దేవుడు ఆశించే అదే ఎప్పుడైతే నీవు పరిశుద్ధినిగా నిర్దోషిగా ఆయన ఎదుట ఒక సాక్షిగా నిలబడతావో అప్పుడే నీవు అంగీకరించినటువంటి లేక ఎన్నుకొనబడినటువంటి ఆయన స్వపియ ఎన్నిక కుమారునిగా కుమార్తెగా ఉంటావు అని క్రీస్తులో రక్షణకు సంబంధించినటువంటి మరి తీసులో రక్షణ అనేది ఒక ఎన్నిక సంబంధించినటువంటి అంశమై ఉంటుంది అంతేకాకుండా వ్యూహన్ స్వార్థ మూడో అధ్యాయం పదహారు పదిహేడులో వ్యూహన్ స్వార్థ మూడో అధ్యాయము పదహారు పదిహేడు దేవుడు లోకంలో ఎంతో ప్రేమించిన కాగా ఆయన రక్షణ పొందిన తీర్పు తీర్చినట్టు దేవుడు ఆయన లోకంలోకి పంపలేదు ఇది నిత్యమైన మనం పరిగణించవచ్చు ఒక వ్యక్తి పశ్చాత్తాపడి క్రీస్తులో దేవుని కృపావరమైన రక్షణ విశ్వాసం స్వీకరించబడి అది అతని సొంతమను అవుతుంది కాకుండా విశ్వాసం ఉంచిన మరుక్షణమే ఆ విశ్వాసి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఎన్నుకున్న శ్రీస్తు శరీరము ఒక భాగంగా లేక ఆయనను ఆయనతో జీవించినాడనే అనుభవాన్ని మరి ఆ రీతిగా మారిపోతాడనేది మనం చూడగలం పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా ఆ అనుబంధ సంబంధాన్ని బట్టి దేవుడితో ఎంత నీకు ఉన్నటువంటి విశ్వాసము నీ యొక్క నిశ్చేతను బట్టి ఉంటావో అట్టి విశ్వాసం ద్వారా నీవు ఆ యొక్క పశుతాత్మ ద్వారా దేవుడు ఎన్నుకున్న క్రీస్తు శరీరంగా మారిపోతామని చెప్పబడుచున్నది ఆ విధంగా అతడు కూడా దేవుని ఎన్నికలు పాల్గొంటాడు కాబట్టి ఎన్నికలు దేవుని నిర్ణయం మానవుని నిర్ణయం రెండు ప్రాముఖ్యమైనవి మనం ఎప్పుడైతే ఏసుక్రీస్తు నా సొంత అని నీవు నీ హృదయంలో నిశ్చయించుకుని విశ్వాసం ఉంచి అతి జీవితం కొనసాగిస్తావో అప్పుడే ఆ దేవుని యొక్క నిర్ణయానికి బదులుగా ఆ యొక్క దేవుని కుమారుడుగా పిలవడుతావు నిర్ణయం ముందుగానే నిర్ణయించుకున్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చూడగలము ముందుగా నిర్ణయించడం అనేది దేవుని ఎన్నిక ఇది మనకు తెలియజేస్తుంది ఎన్నిక అనేది దేవుడు తన ప్రజలను అంటే నిజ సంఘాన్ని క్రీస్తులో నిర్ణయించుకోవడము అలా ఎన్నుకున్న దేవుని ప్రజలకు క్రీస్తులో మరి నిజ విశ్వాసులుగా భవిష్యత్తులో ఏమి సంభవిస్తుందో కూడా మనకు పూర్తిగా అర్థమవుతున్నది ఎప్పుడైతే నీవు క్రీస్తునందు విశ్వాసం నుంచి దాన్ని విశిసిస్తావు అవన్నీ కూడా పొందుకున్నావు అది ఇంతకుముందు ఆ బ్రదర్ చెప్తున్నారు నాకు ఆ అప్పుల భారం ఎంతగానో ఉన్నది అనేక సమస్యలు ద్వారా మరి అది జటిలమైనటువంటి ఉన్నవి అని వారి సాక్షి వారు చెప్పిన విధానాన్ని బట్టి మనకు ఉండే విశ్వాసము ఎప్పుడైతే మనకు అది ఆశించి అది కావాలని కోరుకుంటామో అది జరిగిందని అది అది జరిగింది అది పొందుకున్నాననే విశ్వసించి నమ్మాలని వాక్యం చెప్పబడుతున్నది కాబట్టి అట్టి విశ్వాసము అట్టి కొనసాగింపు అట్టి నిశ్చేత మనం కలిగి ఉండాలి క్రీస్తు నామంలో అది మనకి మనకు ఆస్వాదింపబడుతుంది పొందుకుంటాము అది అంతే అంతేకాకుండా మరి ఇక్కడ ఎన్నికనులయాన్ని వివరించడానికి కూడా పరలోకానికి వెళ్తున్న ఒక పెద్ద ఓడను మనం ఉదాహరణంగా కూడా తీసుకోవచ్చు ఓడ సంఘమును దేవుడు ఎన్నుకున్నాడు ఆ యొక్క సంఘాన్ని దేవుడు అది ఎప్పుడు ఆయన అది ఇప్పటికి కూడా అది ఇప్పుడు కూడా అది ఒక సంతము అని మనము నిర్ణయించుకోవచ్చు ఆ గోడను నడిపించేది క్రీస్తు మనం నిర్ణయించుకోవాలి దేవుడు ఎన్నుకున్న ఆ ఓడలకు రావాలంటే ఆశించేవారంతా కూడా క్రీస్తును విశ్వసి ద్వారా ఆ యొక్క ప్రయాణంలో లేక ఆ ఓడలో ఆ యొక్క మీరు పడుతున్నటువంటి ఆ ఎరుకలు ఇబ్బందులు జటిలమైనటువంటి సమస్యలు ఆ విపరీతమైనటువంటి మరి ఆ ప్రశ్నార్థకమైన జీవితం ఉన్నప్పుడు నేను విశ్వసించాలి సమస్తము వేసు ద్వారా నాకు సాధ్యము అనే ఒక కృత నిశ్చయాన్ని కలిగి ఉండాలి కాబట్టి ఎప్పుడు కూడా ఆ యొక్క పరిశుద్ధ లేఖనము మనము అన్వయించుకుంటూ అవి పలుకు పలుకుతూ మనం ప్రయాణము కొనసాగించాలనేది ఇక్కడ చెప్పబడుతున్నది ఆ ద్వారా ఒక నాయకుడు మరి విచిక్తి పెడితే లేక ఎంపిక వారిని వేరైపోయినప్పుడు మరి అది ఆ యొక్క ప్రయాణములు ఆ యొక్క మన సరళిలో మనకు విశ్వాసము మరి చేజారిపోతుంది అనేది కూడా ఇంకా చెప్పబడుచుంది ఆ విశ్వాస కొనసాగింపులో మన జీవితంలో మనము ఎన్నప్పుడు కూడా ఆయనందు విశ్వాసం నుంచి నమ్మి విశ్వసించుడి అని మాత్రమే ఉంది ఎప్పుడైతే నీవు నమ్మి విశ్వసిస్తావో తద్వారా నీకు ఆ ఫలితాన్ని నువ్వు చూస్తావనేది సంఘం ద్వారా మరి పౌర భక్తుడు తలనాడు ఆ సంఘం చెప్పినాడు నేటికి అది యథార్థము సత్యమైనటువంటి ఈ వాక్యము రాబో కూడా మరి ఇదే వాక్యము మరి ప్రచరింపబడుతూ ఉంటది తద్వారా విశ్వాసులు మరి వారి యొక్క జీవితాలు జయకరముగా జీవించాలని సంఘములకు సమాజలకు కుటుంబములకు మరి దేశంలో పరిపాలించిన ప్రతి ఒక్కరికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చును దేవుడు ఇంటి మన ఆత్మ దీవించిన దాకా